నిప్పు అంటే పోయి రాజేసినందుకు నిప్పు కావాలి అగ్గిపో అగ్గి పెట్టి కూడా దొరకడం కష్టంగా ఉండదు మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూళ్ళు నేను ఎదుగుతాను పల్లెటూళ్ళల్లో పోయి రాజేస్తారా అంటే రాజే లేదు ఇంకా రాజమ్మ గారు ఇంకా పోయి రాజేయలేదు ఇంకా కాబట్టి కొంచెం ఆవిడ వింటున్నాడు కాఫీ అంటే ఆవిడ కాఫీ ఆవిడ పోయి రాజేస్తే కానీ ఈవిడికి నిప్పు దొరకదు నిప్పు దొరికితే కానీ కాఫీ రాదు అంటే అయ్యో మరి ఎలా తెలుస్తుంది అంటే పోగొస్తుంది ఆ పోగొచ్చింది రాజమ్మ గారి ఇంట్లో పోగొచ్చింది అప్పుడు వెంటనే రేపు కొడుకులు పిలిచి వాడు ఐదేళ్ళకున్నాడు వాడిని పిలిచే కొంచెం నిప్పు తెచ్చి పెట్టరా నిప్పు తెచ్చి పెట్టారంటే వీడు వెళ్ళి రాజమ్మ రాజమ్మ నాకు నిప్పు కావాలి మా అమ్మతో ఎమ్మెల్యేలు అట్లా వీడండి ఎలా నిప్పు ఎలా పట్టుకెళ్తావు చేతితో పట్టుకెళ్తావు అది ఆ చేతో పట్టుకెళ్తారంటాడు అంటే ఎలా పట్టుకెళ్తావా అంటే నువ్వు తీసుకురామా నిప్పు నీకు ఎందుకు నువ్వు తీసుకురా నీ లోపల వీడు ఏం చేస్తాడు అక్కడ ఇసక ఉంటుంది ఆ ఇసుక చేతిలో పెట్టుకుంటావు ఆవిడ ఆ నిప్పు రెండు రెండు బొగ్గులు నిప్పు ఆ చేతిలో వేసుకుంది అమ్మ అమ్మా నిప్పుడు నిప్పుంటి పరిగెత్తుకు వస్తుంది అమ్మ చూపిస్తుంది పొయ్యి ఈ ఈ ఇసుకలో ఉన్నటువంటి బొగ్గులు దాంట్లో వేసేసుకుని ఇసుక బయట పారేసి అప్పుడు ఆ రాజమ్మ వీడు పిడుగు రాడు కాదు పిడుగు వారు వీడు తెలివిటేట్లు కూడా ఇసక వెంటనే చేసేది ఐదేళ్ళు తిన్నాడు వీడు చాలా బుద్ధి ఉంటుంది ఆ రాజమ్మ చూడమ్మా నీ కొడుకుని ఎప్పుడు పంపించావు వాడు చాలా బుద్ధివంతుడు మన ఊళ్ళో పండితులు ఒక ఆయన ఉన్నారు ఆయన దిగిని పంపించి చదువుకుందుకు ఆ క్షణాలు నేర్పించి వాటికి అది సలహా ఆ తల్లి విని ఆ పండితు డిగ్రీని పంపిస్తుంది వాడు పండితుడు సరే ఖాళీ లేదంటేనే సరే నేను నేర్పుదాన్ని రాచి రేపు పడకాను బలపం తెచ్చుకోరా అంటే వీడు పట్టుకుని వెళ్తాడు ఆ అలా ఇది ఆ అని చూపిస్తాడు ఆయన దిద్దా అంటే వాడంటాడు ఇలా రాస్తేనే ఆ ఇల్లు అవ్వాలి ఇలా అంటే ఆ ఎందుకు కాకూడదు అనుకుంటాను వాడు అలాడు అడుగుతాడు ఏమిటి ఇలా అంటేనే ఆ వైనా అని అడుగుతాడు చూడండి ఎంత సూక్ష్మబుద్ధిగా ఉంది నేను వేదాంత పాఠం చెప్తా నామరూపాలు నిత్య గౌరవం నేను చెప్పి చెప్పి చెప్పి నాకు నడువు చెప్పడం కట్టింది కానీ జనాలు దాన్ని పట్టుకోవడం తర్వాత అనిపిస్తున్నప్పుడు వాడికి తెలిసిపోయిందండి హీ హేజ్ అడ్రస్ట్ దట్ ఆ చిన్న వయసులో వాడికి అర్థమైపోయింది ఇలాగే ఎందుకు ఉండాలి అలాగే ఎందుకు దాన్ని కొండ అని ఎందుకన్నాను గుండె అని ఎందుకు అనుకోవాలి వాళ్ళ వరీస్ దిస్ స్పెషాలిటీ ఆఫ్ కుండ వైనా గుండె ఆ అంటే ఇలాగే ఎందుకు రాయడం ఇలా ఎందుకు రాయకూడదు అడిగాడు అడిగితే అప్పుడు ఆచార్యుడు ఓహో దీని మీద బృహధార్మిక భాషలో ఒక పారాగ్రాఫ్ ఉంది ఎక్కడో ఒక చోట ఈ అంశం అప్పుడు ఆచార్యుడు వీడి బుద్ధిమంతుడు డెవలప్ చేశారా బృహస్పతి నాటిరాడు అని అతను చెప్తాడు ఆయన ఆ నేను ఇలాగా రాయొచ్చు వేది రాసినా కాదు ఆ ద సౌండ్ విచ్ ఇస్ సేమ్ యూస్ ఏ ఆర్ ఐసే ఆర్ సమ్డి ఇన్ అమెరికా సేస్ ఇట్ ఈస్ ద సేమ్ సౌండ్ ఆ అట్ ఇట్ దౌండ్ ఈ సౌండ్కి తెలుగు మాట్లాడుకునేవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఒక సంకేతాన్ని పెట్టుకున్నారు ఆ సంకేతం ఎలా ఉండే వాళ్ళందరూ పెట్టుకున్న సంకేతాన్ని నువ్వు పాటిస్తే వాళ్ళు చెప్పేది నీకు తెలుస్తుంది నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పగలడంతో అందుకోసం వచ్చింది తప్ప డిసీస్ డీస్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు సరే సంతోషం అని వాడు వాడు బృహస్పతి అంటే కుండ అంటే అక్కడ కుండటో ఏమీ లేదు అక్కడ అది అక్కడ ఏది ఉందో అది ఉంది వృత్తికేచ్చే అస్యం అక్కడ ఉన్నదేదో ఉంది ఆ ఉన్నదానికి మనం తుట్టుకున్న పేరు పేరంటే ఏమిటి సంకేతం సంకేతం అనగా మీరు ఆ శబ్దం చేస్తే వాడికి వెంటనే తెలిసిపోతుంది సంకేతం అంత సంకేతం అంటే నేను ఇక్కడ ఉన్నానని వాడికి తెలియాలనుకోండి చీకట్లో వీడి దీపం రెండుసార్లు వెలిగించారు కష్టది అది సంకేతం అవుతుంది దీజ్ ద సంకేతము కాబట్టి కుండా అనేది సంకేతము నిర్దేశము సంకేతము ఇప్పుడు ఎదుర్కొండగా ఉదవిస్తూనే మండే గోళం ఒకటి ఉంటుంది తెల్లారేకుండా ఆ గోళానికి మనం శూన్య అని పెట్టుకున్న సంకేతము ఇది సంకేతము భాషంతా కూడా సంకేతాత్మకంగా ఉంటుంది సో భాషలో పదములన్నీ కూడా సంకేతములే నిర్దేశములే ఎలా నిర్దేశిస్తారు భాషతోటి అంటే జాతి గుణము క్రియా సంబంధము అభావము అనే ఐదు రకముల నిర్దేశములు మీకు భాష ఎందుకు సాధ్యమవుతాయి జాతి గోగు అంటారు ఆవు అంటే ఏంటి ఏదో ఒక పర్టికులర్ ఆవన కాదు ఆవు సాధు జంతువు అంటే ఏమిటి అర్థం మీ ఇంట్లో ఉన్న ఆవు సాధుజంతువు అన కాదు ఎనీ కౌ ఎనీ కౌ సాధు జంతువు అని అర్థం అంటే అర్థం ఏంటి అక్కడ గోవు అంటే హవానా ఆవు కాదు అర్థం ఎనీ కౌ దాన్ని జాతి అంటారు అంటే ఎనీ కౌ అంటే ఏమిటి అది ఒక ప్రాణి అవ్వాలి పశువు అవ్వాలి ఆ పశువుల్లో కూడా ఈ జాతికి చెందినది అని సంకేతము ఆవు అనేది ఒకదొక జాతికి సంకేతము అది జాతి అంటారు తర్వాత గుణము తెల్లనిది అంటాడు తెల్లని గుర్రము వైట్ హౌస్ తెల్లనిది అంటాడు తెల్లనిది అంటే అది ఆ పర్టికులర్ కలర్కి సంకేతం అది కూడా సంకేతమే అసలు చిన్నపిల్లవాడికి పత్సని పత్సనిది అనే మాట ఓ ఎలా నేర్చుకున్నాడు అని ఒక భాషాశాస్త్రవేత్తలు వర్ణిస్తాడు వీడు తల్లి వీరికి ఒక షర్టు కుట్టిస్తూ ఇస్తుంది తర్వాత రామచీలకం చూపిస్తుంది అదిగో పత్సని రామచీలక అంటుంది పత్సని చొక్క అంటుంది అలాంటిది ఇంకోటేదో పచ్చని పువ్వు అంటుంది ఈ పిల్లవాడు రామచిలక పువ్వు చొక్క ఈ మూడు మాటలు వెళ్తాడు ఈ మూడు మాటలతో పాటుగా పత్సని అనే మాట కూడా పెడతాడు అప్పుడు వాడికి సంస్కారం ఏర్పడుతుంది ఏమని ఇటువంటి కలర్ సెన్సేషన్ కంటికి తెలిసే కలర్ సెన్సేషన్కి పత్సని అనేది సంకేతం ఇట్ ఈస్ అ సంకేత పత్సని అన్నది ఇట్స్ నాట్ అప్సల్యూట్ ఇట్ ఈస్ నాట్ సెక్రోసాంట్ పచ్చని అన్నది సంకేతం పెట్టుకున్నారు మీరు ఇంకోహు ఇంకోళ్ళు పెట్టి ఎల్లో ఇంకోహుడు కొట్టుకుంటాడు భాష మారిపోతే వారికి గొప్పది కానీ పచ్చదనం మారదు సంకేతం సంకేతముని మారుతాయి కాబట్టి గుణము అనేది ఒక సంకేతము రెండవది నిర్దేశము మూడవది క్రియ క్రియ అంటే వాహకహ అంటే హమాలి అంటారు హమాలి అంటే అర్థం ఏంటి వాడు బరువులు మోయేవాడు వంటవాడు కుక్ కుక్ అంటారు కుక్ కుక్ అంటే వన్ హు కుక్స్ అక్కడ ఇయాల్ ప్రత్యయము కుక్ విన్నులాగా సర్వాపహారం అయిపోయింది వన్ హు కుక్స్ వన్ హూ కుక్స్ కుక్ అని వన్ హూ కుక్స్ ఈ కుక్ అక్కడ సర్వాపహార ప్రత్యయండి ఆ కుక్ అని అంటే ఆ పని చేస్తాడు ఒక పర్టికులర్ పని చేస్తాడు అనేదానికి సంకేతం క్రియ చేసే పనిని బట్టి సంకేతం జాతి గుణము క్రియ సంబంధము ఇది ఇంకొక సంకేతము తండి కొడుకు తమ్ముడు అన్నయ్య భార్య భర్త ఇవన్నీ ఒక పర్టికులర్ రిలేషన్షిప్పుకి సంకేతము అభావము అంటే లేదు కొండ లేదు ఏదూ లేదు లేదు లేదు అభావము ఇప్పుడు ఈ పరమాత్మని ఐడెంటిటీతో దేనితో చెప్పాలి జాతితో చెప్తావా గుణంతో చెప్తావా క్రియతో చెప్తావా సంబంధంలో చెప్తావా అభావంతో చెప్తావా అభావము అంటే ఎలా అవుతుందంటే ఫలానాది లేదు అంటే ఇంకొకటి ఉన్నది ఏం చెప్పినట్టు అవుతుంది ఇక్కడ ఏనుగు లేదు అంటే అర్థమైనట్ ఏదో టెలిఫోన్ ఉంది పుస్తకం అన్యత ఇంకొకటి ఏదో ఉంది ఆ రకంగా అవకాశం ఉంది పరమాత్మ నువ్వు ఎలా ఈ నాలుగు రకాలుగా కూడా పరమాత్మను నిర్దేశించటానికి వీలు లేదు అనిర్దేశ్యం నిర్దేశించటానికి వీలు లేదు ఎందుకని శంకరులు అనిర్దేశ్యం అవ్యక్తవాత్ అశబ్దగోచరం ఇది నర్దేశుం శక్యే అత అనిర్దేశ్యం అది అదే అవ్యక్తం అంటే ఇంద్రియ గోచరము కాదు ఇంద్రియ గోచరము కాదు కాబట్టి ఇంద్రియంతో కనబడుతూ ఉంటే ఆ కనబడేదాన్ని బట్టి మనస్సుకి తెలుసుకుని బుద్ధితోటి వీడు తెలుసుకో మనస్సుతో సంకల్పించగలుగుతాడు బుద్ధితోటి నిశ్చయం చేసుకోగలుగుతాడు దానిని బట్టి దానికి జాతి గుణము క్రియా సంబంధము ఏదో ఒక కేటగిరీలో పడేసి దానిని నిర్దేశిస్తాను నేను కంప్యూటర్ సైంటిస్టులతో చర్చించి కంప్యూటర్ సైంటిస్ట్ అంటే మ్యాథమెటీషియన్స్ వాళ్ళు ఇటువంటి అనాలిసిస్ చేస్తారు నేను అడిగాను ఇవి నాలుగు క్యాటగిరీస్ ఉన్నాయి ఫోర్ క్యాటగిరీస్ జాతి గుణము క్రియా సంబంధము ఫోర్ క్యాటగిరీస్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యాస్ టు ఫిట్ ఇన్ టు దీస్ ఫోర్ క్యాటగిరీస్ కెన్ యూ థింక్ అఫ్ ఎ ఫిఫ్త్ క్యాటగిరీ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మీ అనాలిసిస్ కంప్లీట్గా ఉందండి సరిపడుతుంది ఇంకా ఫిఫ్త్ అక్కర్లేదు వీళ్ళ ఎనాలిసిస్ కంప్యూటర్లో ఎనాలిసిస్లు ఇలాగే ఉంటాయి ఫోర్ ఉంటాయి ఫోర్ ఫార్టీస్ పర్ఫెక్ట్ అనాలిసిస్ నిర్దేశం చేయాలి అంటే అది ఇంద్రియ గోచరము కావాలి మనస్సు చేత మననీయము కావాలి బుద్ధి చేత తెలియబడేది కావాలి అప్పుడే మీరు నిర్దేశం చేయగలుగుతారు అలా ఆ విధంగా నిర్దేశ్యము అంటే నిర్దేశించబడేది జాతి గుణక్రియ సంబంధము ఆ రూపంగా ఉంటుంది పరమాత్మతత్వం ఈ నాలుగింటిలో వేటిలోనూ ఫిట్ ఎందుకంటే అవ్యక్తము అది ఇంటికి కళ్ళకి కనపడదు చెవికి వినపడదు మనస్సు చేత మననం చేయడానికి దొరకదు బుద్ధి చేత తెలియబడేది కాదు కనుక అంటే వ్యక్తము అంటే అంతవరకు పోతుంది అవ్యక్తము అది అవ్యక్తము బనక అనిర్దేశ్యం ఇద్యంగా ఇంకో ఇది పరమాత్మ అని నిర్దేశించటానికి వీలు లేదు అవ్యక్తం నాకేనా పుత్రమాణేనా జ్యతే ఇది అవ్యక్తం అది ఏ ప్రమాణంతో తెలియబడేది కాదు యజ్యత అంటే తెలియబడుట గోచరముడుట ఏ ప్రమాణం ప్రమాణము అంటే ఏమిటి కంటితో చూసామన్నా తెలుసుకుంటారా తెలియబడదు చెవితో విని నో అంటే ప్రత్యక్ష ప్రమాణము అవుట్ పోని అనుమానం బుద్ధితోటి ఆ సంబంధాలన్నింటినీ కూడా జతగట్టి లెక్కవేసి మీరు ఆలోచన చేసి సిల్లాగిజం అంటారు ఇంగ్లీష్లో కొన్ని ఆ విధంగా ఎవరైనా పరమాత్మను తెలుసుకోగలుగుతారా నో కొన్ని శబ్దం ద్వారా తెలియబడుతుందా నో ఎందుకంటే శబ్ద ప్రమాణం కూడా ఇదమిత్తంగా నిర్దేశించడానికి వీలు లేదు అనిర్దేశ్యం అంటే శబ్దము కూడా ఏది పరమాత్మ కాదో చెప్పగలుగుతుందే తప్ప పరమాత్మ అంటే ఇదం ఇత్ం అని చెప్పగలిగే పరిస్థితి శబ్దానికి కూడా లేదు కో ఉత్వేద కో అద్ధా క ఇహ ప్రవోచీయ సూత్రంలో కో అద్ధా వేద క ఇహ ప్రవోచత్ అద్ధా సాక్షాత్ కేద కహ ఇహ ప్రవోచత్ ఎట ప్రవచనాలు ఇచ్చేవాడు కూడా ఆ పరమాత్మయుక్తిది అని ఎవరు చెప్పగలడు కఠోపనిషత్తులో కూడా ఎస్ బ్రహ్మచక్షత్రంచుభే భవత ఓదనృత్యుర్యోపసేచనం క ఇత్ వేద ఎత్ర సహ అదే బ్రహ్మ అంతా కదా బ్రహ్మాను క్షత్రియ అంటే అది ఇంటెలెక్చువల్ క్లాస్ అండ్ రూలింగ్ క్లాస్ని అన్నం తిన్నట్టుగా తినేస్తుంది ఆ పరంబ్రహ్మ కలిపేస్తుంది మరి మృత్యుదేవత ఏం చేస్తుంది మృత్యుదేవత పచ్చడి కింద కొరకొస్తుంది ఎస్సే ఉపశించడం పికిల్ మృత్యు పిక్కిల్ అంటే ఏంటో మొత్తం ఇలా చేతితో లేటితో తీసుకుని నోట్లో నడేసుకుంటారు పికిల్ అంటే ఈ మృత్యువు అలాగా పరబ్రహ్మ ముందు అటువంటి పరబ్రహ్మను అని యవధంగా చెప్తున్నాడు ఆ బాట అటువంటి పరబ్రహ్మను కహావేద ఇత్థ ఇదమిం ఇది కహావేద రెటరికల్ క్వశ్చన్ అంటే ఇదమిత్ తెలియగలిగిన వాడు ఎవడు ఉన్నాడు కాబట్టి శబ్దం కూడా నిషేధ రూపంగా ప్రతిపాదిస్తుందే తప్ప ఇదమిత్తంగా శబ్దం కూడా ప్రతిపాదించలేదు అటువంటి పరమాత్మ అటువంటి పరమాత్మను వీళ్ళు ఉపాసన చేస్తారు చూసారా వీళ్ళకు ఉపాసన ఆ లెవెల్కి వెళ్ళి ఉపాసన చేయాలంటే ఇప్పుడు చెప్పండి శ్రీకృష్ణుడు చెప్పింది కరెక్టా కదా సగుణోపాసన చేసుకుంటారా నా వెళ్ళారా అని చెప్పిన మాట బాగుందా లేదంటారా దీంట్లో ఇంకా కొన్ని సూక్ష్మములైన అంశములు గలవు ఎలాగంటే దేహాభిమానం ఉన్నంత వరకు వాడు సగుణోపాసన బలంగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భక్తుడు ఉంటాడు వీడేమంటాడు నేను దేవుణ్ణి చూస్తాను అంటాడు అసలు దేవుణ్ణి ఎందుకు చూడాలి చూడడం అనే అసలు ఈ ఆలోచన అక్కడ మీకు వచ్చింది దేవుణ్ణి చూస్తాను అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే నేను చూచువాడను అనే ఒక సెల్ఫ్ కాన్షియస్ స్టేట్లో మీరు ఉంటాడు ఐ ఆమ్ ది సియర్ అనే ఒక సెల్ఫ్ హీ సెల్ఫ్ కాన్షియస్ అబౌట్ హిమ్ సెల్ఫ్ యాజ్ ది వన్ హూ సీస్ ఎమ్ సీ సమ్ సీ సమ్ సీస్ అటువంటి సెల్ఫ్ కాన్షియస్ స్టేట్లో ఉంటాడు ఐ ఆమ్ ది సియర్ దెన్ వీ ఆస్క్ హిమ్ Why are you a seer? Why? Why should you be a seer? How come you are a seer? As well, seer, I have no status I have no status I have no status I have no status Why? Now, I will give you a gift I will give you a gift I will give you a gift I will give you a gift నేను ఈ సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాను అని దీపం చెప్తుందా చెప్పదు ప్రకాశింపజేస్తుందంటే అలాగే లెడ్డర్ బి సింగ్ వైశుద్ధి సీఎం ఉంటే చాలు కదా చూ చూడ ఉంటే సరిపడుతుంది చూచువాడు అని ఆ క్రిస్టలైజేషన్ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలంటే వీడు దేహేంద్రియ సంఘాత్మ్యంతో తాదాత్మ్యాన్ని చెంది సీఎన్ అవుతాడు who becomes to see by identification with the body mind. Eppudaithe body mind nenu devunnni choodali annagante vadu drashtana maata. Neeru velthadu vadiki devudu edokunda vastadu ye sab baath alagha hai. Adi adi. That is not going to happen. What he sees is not the real god in any case. Come to that is not the point. We are talking of some philosophy. You don't confuse it with other things. So we are the two savors, we won't do this ever call about that Holy Spirit apparently that doesn't prove that the God is there to be seen. That is not what it proves but what is it that it proves? It proves that He is the seever, So one of the phenomena that we have proved in the cinema So children we find out that somewhere one can prove It might some Start filming because one will be more proof that the suchen content made other things If you do know anything or what? ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు వాడు చూస్తాడు కానీ చూచువాడు కాదు హీ సీస్ విథౌట్ బీయింగ్ ఎ సీయర్ హీ ఎంజాయ్ ఎస్ విథౌట్ బీయింగ్ అన్ ఎంజాయ్ అండ్ ఎంజాయర్ కాకుండా ఎంజాయ్ చేస్తాడు భోగం ఉంటుంది భోక్తూ ఉన్నాడు అంచేతే పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఎందుకంటే ఆ సెల్ఫ్ ఉండదు కాబట్టి దేహేంద్రియాదులతోటి తాదాత్మ్యాన్ని చెంది వీడు ద్రష్ట్ అవుతాడు వీడు ద్రష్ట కాబట్టి నేను దేవుణ్ణి చూడాలి అంటాడు కాబట్టి దేహేంద్రియాభిమానం గలవాడికి సగుణోపాసనే సరిపడుతుంది తన యల్లు దేహాభిమానము ద్రష్టృత్వాభిమానము జ్ఞాతృత్వాభిమానము జ్ఞాతృత్వం నేను జ్ఞాతము అనేది జ్ఞానమునందు కల్పితం జ్ఞానములందు కల్ జ్ఞాతృత్వము అంటే ఏమిటి జ్ఞానావచ్ఛన్న చైతన్య జ్ఞాతృత్వావచ్ఛన్న చైతన్యమే జ్ఞాతృత్వం ఇంకా అంతకంటే వేరే జ్ఞాతృత్వం అనేది ఏమీ లేదు జ్ఞాతనగా ఎవరు జ్ఞాతృత్వావచ్ఛన్న చైతన్యమే జ్ఞాతం ఎందుకు అవచ్ఛిన్నం చేయాలి అర్థమైన కండిషన్ అవసరం లేదు ఎనీవే ది పాయింట్ ఈజ్ నేను దేవుణ్ణి చూస్తున్నాను దేవుణ్ణి చూశాను అని వీడు అన్నాడంటే దట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్ గాడ్ చూడబడేవాడు ఆయనకు రూపం ఉంది ఇల్లుంది అది ఉంది ఈ డజెన్ అబ్రౌ ఎనీథింగ్ అబౌట్ గాడ్ ఇట్ ఓన్లీ ప్రూఫ్స్ వన్ థింగ్ ఏమని వీడు దేహంతోటి తాదాత్మ్యాన్ని చెందినటువంటి ద్రష్ట మీకు రహస్యం చెప్తాను ఆలోచించండి పుట్టుబ్రుడ్డికి ఏం చూడాలి అనే కోరిక ఉండదు ఈ డజెంట్ హ్యావ్ చూడాలనే కోరిక ఉండదు పుట్టుబ్రుడ్డికి పొగలు రాత్రి విభాగము తెలియదు a distinction that pair of opposites do not exist for them pogalu ratri konta kalu chukuru ni taravatu chukku poyina vaadiki valni telusthayi vaadiki eppudu choodalani korukakudadu ani thani chuttigruddi ki he never misses the seeing manam velli vaadi cheyilo illu bottukuni poryu nu guddu vaadunu nu abhaagyu nu nu edho choodalekapothunaa nenu chusestunaanu ante vaadu kaapolu anukunna dukhinchaalu tappa laagapothe vaadu he doesn't miss anything వాడు గా అలా వినేస్తూ ఉంటాడు కాబట్టి ద్రష్ట అయి ఉండాలి కాదు అప్పుడే ఈశ్వరుణ్ణి ఒక దృశ్యముగా వీడు కల్పించుకుని చూసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈశ్వరుడు దృశ్యుడు కాడు అనిర్దేశ్యుడు అబ్జెక్తుడొకట వలన అనిర్దేశ్యుడు ఏ ప్రమాణము కూడా చూచుట కానీ అనుమానం కానీ శబ్దము కానీ ఏ ప్రమాణము కూడా ఈశ్వరుణ్ణి అనే పాజిటివ్ సెన్స్ మీ ముందు పెట్టదు నెగిటివ్ సెన్స్లోనే పెడుతుంది నెగిటివ్ సెన్స్లో ఎలా పెడుతుంది ఈశ్వరుడు చూడబడేవాడు కాడు వినబడేవాడు కాడు నువ్వు వింటే అది ఈశ్వరుడు కాదు నువ్వు చూస్తే కాదు నువ్వు సంకల్పిస్తే కాదు జాతి కాదు గుణం కాదు క్రియ కాదు ఇది కాదు అది కాదు కాదు కాదు కాదు ఇంకా ఏమైనా నేను మిస్ అయితే మీరు చెప్తే నేను కాదు అది ఏమిటో చెప్పండి నేను పక్కన కాదు అని పెట్టేస్తుంటా నా ఇది ఉపదేశం అది పరమాత్మ పర్యపాసతే పరిసమంతా ఉపాసతే ఆ సర్వ సర్వత్ర అటువంటి ఇంద్రియ గోచరముఖాని తత్వాన్ని వీడు భావన చేస్తూ ఉంటాడు ఒకడు ఈస్ట్ వెస్ట్ అంటే నేను ఆయన విందు టిప్స్ హౌ టు డూ దట్ ఉపాసన ఆ ఎలా ఉపాసన చేయటము అంటే అవ్యక్తాన్ని ఉపాసన చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే యు డ్రాప్ ది వ్యక్త ఆటోమేటికల్లీ యు మెర్జెంట్ ది అవ్యక్త ఆనసంగానే ఉపాసన చేయడం అనేది ఉంటుంది డ్రాప్ ది వ్యక్త వ్యక్తాన్ని డ్రాప్ చేసేయటము అది అభ్యసించాలి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు వ్యక్తాన్ని ఎలా డ్రాప్ చేయాలి అంటే మీ కంటికి నామరూపాలు హాసిస్తూ ఉంటాయి ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీకు చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిగ్గా వినాల్సి ఉంటుంది ఏమిటండి ఈ గీతా క్లాసు ఇలా ఏదో పురాణ కాలక్షత్రం వస్తే ఈ నీళ్ళ కుటుంబం ప్రారంభిస్తున్నాడు ఏంటని అనుకోకూడదు చాలా సూక్ష్మంగా తెలుసుకున్నటువంటి ఆలోచన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కథ కాకరకాయ ఏమీ ఉండదు ఇక్కడ తర్వాత సూక్ష్మమైనటువంటి అంతర్దృష్టిని అలవరుచుకుంటే ఉపయోగపడుతుంది నామరూపాలను అధిగమించటం అభ్యసించాలి యూ హ్యావ్ టు గెయిన్ దట్ న్యాక్ ఆఫ్ గోయింగ్ బియాండ్ నామరూపాలు ఎందుకంటే నామరూపాల్లో ఉంటే ఇంకా అది పరమ అక్షర పరంబరం హోదు నామరూపాలకి బియాండ్ పోవాలి ఇప్పుడు మనిషిని చూడగానే మీరు కులం పెట్టి వీడి వర్గం పెట్టి అని మొదలుపెట్టారు అనుకోండి మీరు వెన్ లి గో బియాండ్ నామరూపం ఇతర గో బియాండ్ మీకు స్పేస్ను చూడగానే టూ టూ పడవదా దక్షిణం ఉత్తరం దక్షిణం చెడ్డది ఉత్తరం మంచిది ఇలా మొదలుపెట్టారు అనుకోండి వెల్ విల్ యూ గో బియాండ్ నామరూపం యూ కెన్ ఆట్ బియాండ్ నామరూప గోయింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ న్యాక్ట్ అది దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హెవ్ టు యూ హెవ్ టు కల్టివేట్ ఆ మనిషిని చూడగానే You యూ యూ డు నాట్ క్యాటగరైజ్డ్ ది పర్సన్ వాడికి ఏ క్యాటగిరీ పెట్టకూడదు అసలు కేటగిరీ పెట్టడం అనే అభ్యాసమే మానేసియా ఎందుకంటే ఆల్ క్యాటగిరీస్ ఆర్ నామరూప మైండ్ మేడ్ నేమ్స్ అండ్ ఫామ్స్ తర్వాత అదొకటి జనరల్ టిప్ అది జనరల్ అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత పర్టికులర్ టిప్స్ ఉంటాయి ఇప్పుడు ఏదైనా చెట్టును చూశారనుకోండి దాని నామరూపాలు దానికి అది చెట్టు కూడా నామరూపం లేదు చింత చెట్టు అంటే మరీ నామరూపం చింత లేదు బోంతాలేదు చెట్టు అంటే కొంత బెటరు నామరూపాలు కొంత బెటరు దెన్ దాన్ని ఇప్పుడు చెట్టు ఉందనుకోండి దీన్ని జిట్టు కృష్ణమూర్తి బాగా అడుగుతుంటే జిట్టు కృష్ణమూర్తి ఇజ్ అ గ్రేట్ ఫిలాసఫర్ నిసర్గదరత్ మహారాజును అడిగారు జిట్టు కృష్ణమూర్తి గురించి నేను అభిప్రాయం పెట్టండి సంథింగ్ టు దట్ ఎఫెక్ట్ అని అడిగితే ఆయన ఒక్కటే మాటన్నారు హీ గోస్ డైరెక్ట్లీ టు ది అల్టిమేట్ అని చెప్పాడు ఆ అక్షరపర బ్రహ్మణికి వెళ్ళిపోతాడు ఆయన ఇంకా మధ్యలో స్టెప్సే ఉండవు అని చెప్పిన సర్వోపాసకులకి ఆయన అందరు హింది కృష్ణమూర్తి ఏమన్నాడంటే ఆ చెట్టుని చూసేప్పుడు చెట్టును చూడు అభ్యాసం చేయ చెట్టు మొక్క ఏదో ఒకటి అభ్యాసం చేయవు ఏమిటి అభ్యాసం నువ్వు చూడాలి ఎలా చూడాలి మనస్సుతో చూడకూడదు కళతో చూడాలి కన్ను తెంచి చూస్తారు కానీ మనస్సుని ఇంటర్వ్యూ కాకుండా చేయాలి అంటే ఇప్పుడు మీరు చెట్టు చూస్తారనుకోండి ఇది ఇది చింత చెట్టు అన్నారనుకోండి ఆ చింతా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చింది మనస్సు సప్లై చేస్తుంది ఆ చింతా అనే మాట డ్రాప్ చేయి మనస్సుని డ్రాప్ చేయి ఇది చెట్టు అప్పుడు కూడా మనస్సు ఆ చెట్టు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు చెప్పిందా నేను చెప్పాను కళ్ళు చెప్పాయ మరి ఏం చెప్పింది మనస్సు చెప్పింది కాబట్టి ఇది చెట్టు అంటే కూడా మనస్సు ఎంత మీన్ అయింది మరి అయితే ఏం చేయాలండి అదే మరి ఏం చేయాలో నువ్వు చేస్తూ జస్ట్ సీ ఓకే వాట్ హ్యాపెన్స్ వాట్ హ్యాపెన్స్ అంటే మరి మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది మేము మీరు ప్రాక్టికల్గా చేయొచ్చు ఇది చింత చెట్టు అని మీరు అన్నారనుకోండి అది నిర్దేశ్యం అవుతుంది మీరు నిర్దేశకుడు అవుతారు అంటిల నా యు ఆర్ ఏ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ సిఇడ్ సియర్ ఆ సీయర్ అనేటువంటి స్టేటస్ మీకు ఫిక్స్ కాకుండగా అది ఫలానా అనే జ్ఞానం కూడా కలగదు అది చింత చెట్టు అనే జ్ఞానం మీకు కలిగిందంటే చూసేవాడు చెట్లని పుట్టలని చూసేవాడు చూసిన ప్రతిదానికి పేరు కూడా తెలుసున్నవాడు అయి మీరు అంతటి పండితులు అయి ఉండాలి ఈ పాండిత్యం ఉంటేనే అది చింత చెట్టు అవుతుంది సపోజ్ ఈ పాండిత్యం అంతా కూడా మనస్సుకి చెందిని మీరు డ్రాప్ చేశారనుకోండి ఇట్ ఈజ్ ఎ ట్రీ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ ట్రీ ఇట్ ఈజ్ ద ప్యూర్ బీయింగ్ శుద్ధమైన ఉంది ఉంది ఎటు ఎటువంటి శుద్ధమైన శుద్ధమంటే ఏమిటి చింత కాదు చెట్టు కాదు ఉందంటే ఇట్ ఈజ్ ద బీయిమ్ కాబట్టి ఎప్పుడైనా ఆ ఉనికిని మీరు దర్శించే ప్రయత్నం చేశారు కళ్ళతో చూసేది ఊరి కాదు కళ్ళతో కనబడే నామరూపాలను అంటే కళ్ళతో చూసేదానికి మనస్సు నామరూపాలను జోడిస్తుంది మనస్సు నామరూపాలను యాడ్ చేసుకుని ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది చెట్టు అన్నారనుకోండి ఇది చింత చెట్టు అన్నారనుకోండి ఇది చింత చెట్టు అన్నది ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇట్ ఈజ్ ఎ సింథెటిక్ నాలెడ్జ్ ఎలిమెంటల్ నాలెడ్జ్ కాదు ఒక సింగిల్ ఎలిమెంటల్ నాలెడ్జ్ కాదు సింథటైజ్ సింథసైజ్ అయిన నాలెడ్జ్ ఎలాగా ఆ చెట్టు మించి కాంతి కిరణాలు కంటి పడతాయి కంటి మీద ఆప్టికల్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయి అవి బ్రెయిన్ ఏమో వాటిని అనలైజ్ చేస్తుంది ఆ బ్రెయిన్ అనలైజ్ చేసినటువంటి రిజల్ట్ ఇంటిగ్రేటెడ్ ఫామ్ కి మనస్సులో ఉండే సంస్కారాలు సాఫ్ట్వేర్ ఉంటుంది మనస్సులో ఆ సాఫ్ట్వేర్ తోటి అది సదుబాటుగా దాన్ని కంపేర్ చేసుకుంటుంది కంపేర్ చేసుకుని ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్పుట్ ఉంటుంది స్పేస్ టైం నేమ్ అండ్ ఫామ్ అవన్నీ ఇన్పుట్స్ బ్రెయిన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆప్టికల్ సెన్సేషన్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిగ్నల్కి ఆ బ్రెయిన్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని కలిపితే కలిపి సిన్థసైజ్ చేస్తే వచ్చినటువంటి జ్ఞానానికి చింత అంతేగాని అది చింత చెట్టు అని ఆ చెట్టు చెప్పదు కళ్ళు చెప్పదు మీ మనస్సు చెప్తుంది మీ బ్రెయిన్ సెల్స్ చెప్తాయవా మీరు ఆ బ్రెయిన్ సెల్స్ అడ్డు రాకుండా మీరు చూశారనుకోండి చూస్తే అక్కడ చింత చెట్టు ఉండదు అయితే శూన్యం ఉంటుందా శూన్యం ఉండదు ధ్రువం అంటున్నారు శూన్యం ఉండదు శూన్యం ఉందంటే వాడు మళ్ళీ ఇంకో తప్పుదారి ధ్రువం దెరీస్ ద ద బియింగ్ బి అనే సైలబుల్ బియంగ్ ధ్రువము అంటే నిర నిరాకరించ శక్యము కానీ తిరస్కరించే శక్యము కానీ ఉంది ఇప్పుడు ఆ ఉంది అనుభవం మీకు కలిగిన తర్వాత ఆ అనుభవంలో ఉండే రహస్యం ఏమిటంటే అది ఉంది అని తెలియబడుతోంది నేను తెలియవాడను అనే ఆ డివిజన్ ఎప్పుడు ఉంటుంది అది చింత చెట్టు నేను చింత చెట్టును తెలుసుకునేవాడను అనే డివిజన్ ఉంటుంది నామరూపాలు ఉన్నప్పుడే డివిజన్ ఇట్ ఈస్ ది అదర్ ఐ ఆమ్ ది అదర్ ఇట్ ఈస్ ది అదర్ అలా కాకుండా నామరూపాలు ఎప్పుడైతే పోయాయో దృశ్యంలో ఉండే నామరూపాలు పోయినప్పుడు ద్రష్ట యొక్క నామరూపాలు కూడా సడన్గా పోతాయి పోతే మీకు అక్కడ ఉన్నది నాకంటే భిన్నంగా ఉందనే అనుభవం కలగదు చెట్టు నాకంట భిన్నంగా ఉన్నట్టుగా కలుగుతున్న అనుభవం సహజంగానే అటువంటి అనుభవం కలుగుతుంది ఇక్కడ ఆ డిఫరెన్స్ అతి సహజంగా మనకు అలవాటే ఉన్న డిఫరెన్స్ కూడా డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోయి మీకు సంహౌ యు ఫీల్ దట్ బీయింగ్ విచ్ ఇస్ సమ్హౌ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ సంహౌ కనెక్టెడ్ టు యువర్ ఓన్ బీయింగ్ అటువంటి అనుభవం కలుగుతుంది అది అక్షరపద బ్రహ్మోపాసన అంటే అదే అక్షరపరం నువ్వు కోకిలు కూర్చున్నా మీరు ఈ కోకలు కూర్చో ఉంటాయి మనం కాఫీ తగ్గుతున్నాం ఇలా అనుకుంటే మీకు ఏమీ లేదు దాంట్లో అలా కాకుండా మీరు ధ్యానం చేస్తూ నేను ధ్యానాన్ని చేద్దామని కూర్చున్నా ఏదో శ్వాసతోటి ధ్యానం చేద్దాం ఈ లోపల కోకలు కూయ్యడం మొదలుపెట్టేది ఇంక ఈ శ్వాస అనవసరం ఇంకా శ్వాస ఎందుకు ఆ కోకుల యొక్క శబ్దాన్ని పూర్తి అటెన్షన్తో టోటల్ అటెన్షన్ కంప్లీట్ అవేర్నెస్ దాంట్లో మనస్సు లేకుండా మనస్సు అడ్డు రాకుండా దానికి కోకులని పేరు పెట్టడం అది కూర్చుంటాం ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇంకవన్నీ మానేసి కంప్లీట్ అవేర్నెస్ మనసు అడ్డొచ్చిందంటే డిస్ట్రాక్షన్ అనమాట అలాగా కంప్లీట్ అవేర్నెస్ తోటి ఆ కోకుల ధ్వని వింటే అదే మెడిటేషను ఎందుకో తెలిసిన కోకుల వేరు మీరు వేరు ఉండరు అక్కడ ఒకటే ఉనికి సత్ ఆ సతే మీరు ఆ సతే కోకిల ఆ సతే దారి శబ్దము కూడా ఆ మధ్యలో ఉన్న ఆకాశం కూడా ఆ సతే ధ్రువం అనే శైలము ఆ ధ్రువం అనే పదం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శూన్యవాద నిరాకరణం పదంలో చేశాడు శ్రీకృష్ణుడు నేను శూన్యం అని మాత్రం అనుకోద్దు ధ్రువం ధ్రువం అంటే మనార్హత ఇంత నిగేషన్ చేశాం కదా వ్యక్తం అక్షరం అనిర్దేశం ఇంత నిగేషన్ చేసిన తర్వాత శూన్యం అనుకోవడానికి వీల్లేదు అందుకోసం ధ్రూవం అది అక్షర పర అది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ అది ఇట్ ఈజ్ నాట్ ద సెన్స్ ఇట్ ఈజ్ నాట్ ద మైండ్ ఇట్ ఈజ్ నాట్ ద ఇంటెలెక్ట్ ఇట్ ఈజ్ నాట్ ది ఈగో ఇట్ ఈజ్ ద హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ప్యూర్ బీయింగ్ అది అక్షర పర అటువంటి అక్షర పర ఎవరైతే ఉపాసన చేస్తారో పరి సమంతా ఉపాసతే అది దాన్ని మీరు ఎక్కడైనా ఉపాసన చేయొచ్చు సర్వమునందు ఉపాసన ఒక పుష్పాన్ని చూస్తే మీరు పుష్పాన్ని చూశారనుకోండి అక్షరపర బ్రహ్మోపాసకుడు ఆ పుష్పంలో ఆ యొక్క మహిమను ఈశ్వరుని యొక్క సౌందర్యాన్ని ఈశ్వరుడే సౌందర్యం గాడ్ ఈస్ బ్యూటీ and the thing of beauty is a joy forever i know it cute thing of beauty is a joy is adhi koshi nee devula pettukodamo lekapothe that is not the joy is it is adhe aanandam dani koshte kaana aanandam ledannadu ante vaadeyadi vaadu genta pasthundi anjathane edana poovundante that is it is a it is a beauty జాయ్ ఆ బ్యూటీకి బయట కనపడే బ్యూటీకి లోపల ఉండే ఆనందానికి ఆ అవినాభావ సంబంధం దే ఆర్ నాట్ డివైడెడ్ వాట్ ఈస్ బ్యూటీ అవుట్ సైడ్ ఈస్ ది జాయ్ ఇన్ సైడ్ అండ్ ఆ జ్ఞానము ఆ చిత్ ఆ రెండింటికి సమావేశము సత్ ఆనంద ఆ జ్ఞానము సమావేశాన్ని కల్పిస్తుంది పువ్వు గలదు ఆ జ్ఞానం అనే పువ్వు యొక్క జ్ఞానము వలన ఆనందానికి దానికి సమావేశం అవుతుంది అక్కడ సత్ ఇక్కడ ఆనందము మధ్యలో జ్ఞానము అనేది ఉంటే ఒక దృష్టికోణంతో చెప్పిన మాట తప్ప అదే సత్ అదే చిట్ అదే ఆనందము దింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ద జాయ్ ఫర్ ఎవర్ అది కీట్స్ వర్డ్స్ వర్త్ ఆయన అక్కడ వెళ్తాడు వైల్డ్ మెడోస్ అంటాయి వైల్డ్ మెడోస్ అంటే మైదానం వైల్డ్ మనిషి సంచారం లేని మైదానంలోకి వెళ్తాడు అడవి మధ్యలో మైదానాలు ఉంటాయి ఆ మైదానంలో ఆయనకి ఈ పిచ్చి పువ్వులు కనపడతాయి వాటికి డెఫడెన్స్ అని పేరు కానీ మనం పలక శుభ్రం చేసుకుందుకు వాడే తెల్ల పువ్వులు పిచ్చి పువ్వులు అవి దేనికి పనికిరావు తల్ల పనికిరావు దేవుడి పూజకు కూడా పనికిరావు ఏ దానికేదో పేరుండే వాటికి ఆ పువ్వులు వాట్ ఎవర్ డెడెన్స్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ పువ్వులు అలా ఎక్కువగా ఉంటాయి అలా వ్యాపించి ఉంటాయి ఆ డేఫోడెన్స్ చూస్తాడు చూసి ఒక కవితని అల్లుతాడు చాలా వరల్డ్ ఫేమస్ కవిత ఆ కవితలో డేఫోడెన్స్ సౌందర్యము ఈశ్వరుడు ఉంటాడు వర్డ్స్ వర్త్ ఉండదు అదే అక్షరోపాసన అంటే అలా ఉంటుంది కాళిదాసు మహాకవి ఆ హిమాలయాలను భావన చేస్తాడు అలా భావన చేయటమే ఆ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అత్యుత్తర శాది అని అలా భావన చేయగానే అది ఆయనకి దేవతగా ఆ ఈశ్వరులగా దేవతాత్మ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేవతాత్మ కానీ దానికి నామరూపాలు పెట్టాలి సుసాయంతి పెట్టాలి కదా మరి కథ కావాలంటే నామరూపాలు హిమాలయో నామ నగాధిరాజ అదంతా కూడా సంసారం అదంతా కూడా ఇంకా రామరూపాత్మకమైన జగత్తులో పడుతుంది అత్యుత్తర శాంతి దేవతాత్మ అస్థి ఆయన ప్రార్థన కూడా చేయలేదు మీరు గమనించరో లేదో అస్థి ఇంకా ప్రార్థనేమక్కర్లా అక్షర పరబ్రహ్మతోటి ఆయన ఐక్యమై ఉన్నాడు ఆయన ఆయనకి ఇంకేం చేస్తాడు అక్షర పరబ్రహ్మోపాసకులు ప్రార్థనలో మీ ఏం చేయరు ఓ మహాత్ముల్ని ఆయన పోతుంటే అయ్యో కృష్ణా టెంపుల్ ఉంది రంగ అంటే ఓహో కృష్ణా టెంపుల్ ఆ పదంగానే వెళ్ళాడు వెళ్ళి అలా నిలబడ్డాడు దండం పెట్టాలయా అంటే ఆహా దండం పెట్టాలి కదా దండం పెట్టాడు అలా కాబట్టి ప్రార్థన లేని అక్షరా అటువంటి అక్షరపరబ్రహ్మోపాసకులు సర్వమునందు ఉపాసన చేస్తారు ఏమిటి ఉపాసన అంటే ఉపాసనం నామా యథాశాస్త్రం ఉపాస్య అర్థస్య విషయీకరణేనా సామీప్యముపగమ్య తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాళం యదాసనం తదుపాసనం ఆచక్ష ఉపాసనం నామ ఉపాసనం ఉంటే ఏమిటో చెప్పండి తపాసనం ఆచక్షే దానిని ఉపాసనా పెద్దలు చెప్తారు ఏది సో దీర్ఘకాలం ఎత్ ఆసనం కొంతకాలం ఉండాలి కొంతకాలం ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంటో ఉండాలి కొంతకాలం ఉండాలి ఓ క్షణం ఉండిపోయిందంటే అది ఉపాసన సో దీపము ఉన్నారనుకోండి అది కదలకుండా స్థిరంగా కొంచెంసేపు వెలగాలి అప్పుడే దీపం ఉంటారు అప్పుడే మీకు అన్నీ కనపడతాయి అది ఎలా ఇలా ఊగిపోయి ఊడిపోయి రెండు సెకండ్లు ఇలా ఊరిగా అయిపోయింది అనుకోండి ఇంక దీపం ఏం కనపడదు అలాగే ఉపాసన అనేది కూడా మనస్సుకి సంబంధించిందండో ఆసనం అంటే దాని ముందు నిష్ట కలిగి ఉండాలి దాని ముందు స్థిరపడిపోయి అబ్జార్బ్ అయిపోయి ఉండాలి అబ్జాక్షన్ అంటారు అబ్జార్బ్ అయి ఉండాలి ఆసనం ఈ ఇలాగ ఇలాగ కాళ్ళు బాట పీఠం వేసుకుని కూర్చోవడం కూడా దానికి సపోర్టింగ్ సిస్టమ్స్ కూడా మేబీ రిక్వైర్డ్ కొంతవరకు అవసరం అవుతుంది ఇంకా మనస్సు స్థిరంగా నిశ్చలంగా ఉండటానికి ఇంకా ఆసనం అవసరం లేదనుకున్నప్పుడు మీరు మానేసినా తప్పేది కాదు కానీ మొత్తానికి నడువు నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు మనస్సు ఎంతో కొంత నిష్చలం అవుతా అనుభవంలో ఉన్న విషయం ఎందుకంటే దేహానికి మనస్సుకి ఆ సంబంధం ఉన్నది ఆ నడువు నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు నర్వస్ సిస్టమ్ సిమిట్రికల్గా ఉంటుంది ఇలా ఎసిమిట్రిక్గా కాకుండా సిమెట్రికల్గా ఉంటుంది తర్వాత బ్రెయిన్కి ఫ్లోకి బ్లడ్ వెళ్తూ ఉంటుంది బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళాలి కదా బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళాలంటే మీకు ఆ పంపింగ్ యాక్షన్లో ఎగెనిస్ట్ గ్రావిటీ పోవాల్సి ఉంటుంది కాళ్ళకి బ్లడ్ తేలిగ్గా వెళ్తుంది బ్రెయిన్కి బ్లడ్ కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్తుంది అప్పుకి వెళ్ళాలి కదా కాబట్టి ఇలా వంకరగా పెట్టినప్పుడు కంటే ఇలా ఇలా వంగి కూర్చున్నప్పుడు కంటే ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఈజీ అవుతుంది అది ఎలాగంటే ఇప్పుడు మొక్కలకి నీళ్లు పెడుతున్నారనుకోండి ఆ ఆ ట్యూబ్ కొంచెం మడతబడింది అనుకోండి అప్పుడు ఎవడో గమనించా మడత నుంచి సాఫ్ చేస్తే ఏమవుతుంది నీళ్లు బాగా వెళ్తాయి అదేవిధంగా నిటారిగా కూర్చున్నప్పుడు బ్రెయిన్కి నీళ్లు బాగా వెళ్తాయి ఆ బ్లడ్ బాగా వెళ్తుంది సోఫాలో కూర్చున్నప్పుడు ఏదో కష్టపడుతో కష్టపడుతూ వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీ ఉత్సాహంగా అవి కూడా ఉన్నట్లయితే మనస్సు విలీనం అవటానికి ఉపకరిస్తుంది కాబట్టి ఇటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని మనం ముందు తీసుకోవటం అవసరం బట్ ఈవెన్ చూడాలి ఉపాసనము అంటే మనస్సును ఒక వస్తువుపై స్థిరము చేత ఎంతో కొంతసేపు దీర్ఘకాలం దీర్ఘకాలం అంటే ఎంత గంట రెండు గంటల అంటే చూడండి ఆరంభంలో ఐదు నిమిషాలు చేసుకోండి ఐదు నిమిషాలు ఇంతకుముందు మెడిటేషన్ క్లాసుల్లో చెప్పేవాడిని ఐదు నిమిషాలు పెర్ డే పెర్ డే ఐదు చెప్పినప్పుడు చెప్పారు ఐదు నిమిషాలు పెర్ డే మనస్సు కదలక లేకుండా ఉండాలి సైలెంట్గా ఉండాలి ఐదు నిమిషాలు అలాగా ఒక వారం రోజులు మళ్ళీ ఇంకో వారం రోజులు సెవెన్ మినిట్స్కి పెంచుతారు ఇంకో వారం రోజులు టెన్ మినిట్స్కి పెంచుతారు అలా ఫార్టీ డేస్ దీక్ష నాలుగు వారాలు ఫార్టీ డేస్ అంటే ఐదు వారాలు లేక ఆరు వారాలు అవుతున్నాయి ఆరు వారాలు ఐదు నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల వరకు పెంచుకుంటాం ఆ లో ఇన్నర్ సైలెన్స్ నిశ్చలంగా ఉండాలి ఏమీ ఇంకా ఇతర విషయాలు ఏమి ఉండకూడదు అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్నర్ ఐ అంతర్దృష్టి తెరుచుకుంటుంది ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మనస్సులో ఒక వైరాగ్యం నిర్మాణం అవుతుంది నామరూపముల యొక్క మిథ్యాత్వం మెల్లగా తెలుస్తుంది అవునండి నామరూపాలు మిథ్యమేమో అని అనిపిస్తుంది ఉరికే పాఠం చెప్పడం వెనమే కాకుండా నిజంగా అలా అనిపిస్తుంది కాబట్టి అది ఉపాసనము అంటే ఇన్నర్ సైలెన్స్ కానీ అంతర్దృష్టి అంటారు అంతర్ముఖుడై ఉంటారు అంతర్ముఖుడై ఉన్నాడంటే ఇన్నర్ సైలెన్స్లోనే అంతర్ముఖుడే ఉంటాడు మీరు ఇక్కడ తలు చూసుకొని ఆలోచిస్తున్నారనుకోండి ఉంటారు ఎందుకంటే ఆలోచించే విషయాలన్నీ సంసారానికి చెందినవే అవి ఉంటాయి ఏదో కూతురు గురించో కొడుకు గురించో వాళ్ళకి కూతురు కొడుకు వాళ్ళు ఎప్పటికీ తెగలిదేం కాదు అలా పోతూ ఉంటుందండి మనం ఉంటే ఆలోచించి మనస్సు పాటి చేసుకోవడమే తప్ప ఆ ప్రవాహం అలా పోతూ ఉంటుంది అది బహిర్ముఖుడే కళ్ళు మూసుకుని ఆలోచించినా బహిర్ముఖుడే ఏ ఆలోచన లేదు తెలివిగా ఉన్నాడు నిద్రపోతుంటే మళ్ళీ అది కూడా ధ్యానం కాదు ఏ ఆలోచన లేకుండా తెలివిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసు అండి అక్షరపర బ్రహ్మనిష్ఠ్యుడైతే ఉన్నాడు అప్పటికే ఈ విషయాన్ని మనం మళ్ళీ క్లాసులో మరింత విస్తారంగా చూద్దాము ఓం పూర్ణ